సదర్శన్ సిస్టర్స్ కి అందరికీ మరి దేవుని నామాంక్య మహిమ కలుగును కాక ఈ ఆరాధనలు అందరికీ శుభాభి వందనాలు అండి ఏ నామలు సమాధానం కలుగుని కాక దిన కృపలో దాచి భద్రపరిచి ఒక సాయంకాలం ముందు ఆయన్ని శృతించి దేవుని ఒక స్వరం వీటకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవికి శృతి దేవుని నామాంకే మహిమ కలుగుని కాక మరి పరిశుద్ధురా ప్రేమ గల తండ్రి నైనా మీ పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం తండ్రి నైనా సాయంకాల సమయంలో ప్రభావ మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రం ప్రభా డిచిన దినంతా కాచి కాపాడి మీ కృపలు భద్రపరిచి నైనా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు చెల్లిస్తూ ఇటు ధన్యత మాకు కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం నాయన ప్రభా కూడి వచ్చిన జ్ఞాపకం చేసుకొని ప్రభా నా తండ్రి మరి ప్రార్థనకు జవాబుదాయి చేయండి పాటధర అయిపోందండి ప్రభావాక్యం ధర మాతో మాట్లాడండి నాయన ప్రభా మీ ప్రణాళిక మా పట్ల ఏమైందో బయలుపరచమని నాయన వాక్యం చెప్తున్న సేవకుని ఆయన నీ సిలబస్ ఆటను మరుగుపరుచుకొని నీ జ్ఞానంతో నింపి మీ ఆత్మతో నింపి మీ మర్మాలు ప్రభు మాకు బయలుపరచుమని మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తాయి యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఐ మీన్ వందనాలు సిస్టర్ ప్రైజులాడు అందరికి వందనాడు దేవుని బక్తులారా స్మరిం మరీంచదము ప్రభు చేసి నేలులన్నిటిని భక్తుల రాస్ మరీంచదము మేలులన్నిటిని అడిగి ఊహించు వాటి కన్నా మరి అడిగి ఊహించు వాటి కన్నా మరి సరువము చక్కగజేసే సరువము చక్కగజేసే స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తుల స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ స్త్రీస్తే మనస్థిరస్తండి మాహాబల శూరుడు స్త్రీయే మన స్థిరస్తండి మాహాబల సూరు సర్వముని చనుతనస్తముతో సర్వముని చనుతనస్తముతూ ఎంతో దయగలవాడు సర్వముని చెనుతన హాస్తముతో ఎంతో దయగలవాడు భక్తుల రా స్మరీంచెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తుల రా స్మరీంచెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ గాలి తుఫానులను గద్దించి బాధలను తొలగించే గాలి తుఫానులను గద్దించి బాధలను తొలగించే శ్రమలలో మనకు తోడై ఉండి శ్రమలలో మనకు తోడై ఉండి బయలు పరచెతన జయమున్ శ్రమలలో మనకు తోడై ఉండి బయలు పరచెతన జయమున్ భక్తుల రా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని భక్తుల రా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని జీవ నదిని ప్రవహింపజేసే సకల స్థలం బులయందు జీవ నదిని ప్రవహింపజేసె సకల స్థలం బులయందు లెక్క కుమించిన ఆత్మల తేచె లెక్క కుమించిన ఆత్మల తేచె ప్రభువే స్తోత్రార్హుండు లెక్క కుమించిన ఆత్మల తేచె ప్రభు వే స్తోత్రారు ఉండు భక్తుల రా స్మరీంచెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తుల రా స్మరీంచెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ ఆ పోస్తులలు ప్రావక్తలను సువార్తీకులను ఈచ్చే ఆ ప్రావక్తలను సువార్తీకులను ఇచ్చే అభిరుద్దిని చెందు సంగము అభిరుద్దిని చెందుకు సేవకులందరి నీచే సంగము అభిరుద్ధిని చెందుటకు సేవకులందరి నీచే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తుల స్మరించదము ప్రభు చేసిన మేలులన్నిటినీ మన పక్షమున తానే పోరాడి సైతను ఓడించే మన పక్షమున తానే పోరాడి సైతాను ఓడించే ఇంత వరకును ఆదు కొనెనుగా ఇంత వరకును ఆదు కొనెనుగా తన మాహత్యము చూపి ఇంత హత్యముజూపీ భక్తులారాస్మరీంచదము ప్రభు చేసి నేలులన్నిటిని భక్తుల రా స్మరీంచదము ప్రభు చేసి నేలులన్నిటిని ఈ భువి జీవించు కాలము బ్రతికెదము ప్రభు కొరకే ఈ భువియందు జీవించు కాలము బ్రతికెదము ప్రభు కొరకే మనమాయన కర్పించుకొనేదము మనమాయన కర్పించుకొనేదము యన ఆశయమది మనమాయన కర్పించుకొనేదము ఆయన ఆశయమది భక్తుల రా చేదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తుల రా స్మరీంచెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ కొంచెము కాలమే మిగిలి ఉన్నది ప్రభువును సంధించుటకై కొంచము కాలమే మిగిలి ఉన్నది ప్రభువును సంధించుటకై గనుక మనము నడచుకొనేదము గనుక మనము నడచుకొనేదము ప్రభు మార్గములా ఎందు గనుక మనము నడచుకొనేదము ప్రభు మార్గములాయందు భక్తులారాస్మరీంచెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తుల రా ప్రభు చేసిన మేలులన్నిటినీ ఈ భువియందు జీవించు కాలము బ్రతికెదము ప్రభు కొరకే ఈ భూవియందు జీవించు కాలము బ్రతికెదము ప్రభు కొరకే మనమాయన కర్పించుకొనేదము మనమాయన కర్పించు కొనేదము ఆయన ఆశయమది మనమాయన ఆయన ఆశయమది భక్తుల స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని భక్తుల రా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ అడిగి ఊహించు వాటి కన్నా మరి అడిగి ఊహించు వాటి కన్నా సర్వము చక్కగజేసే సర్వము చక్కగజేసి భక్తుల రా చేదము ప్రభు చేసిన మేలులన్నిటిని భక్తుల రా స్మరీంచదము ప్రభు చేసిన మేలులన్నిటిని ప్రభు చే మేలు మన మధ్యనున్నర్ వాక్యం షేర్ చేస్తుంది ప్రైజ్ రాక్యం షేర్ చేయండి సిస్టర్ అందరికీ ప్రైజ్ రాసు ప్రభు పేరిట అందరికీ నా శుభాభివందనములు శుభాభివందనములు దయచేసి మనం ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోకి వెళ్దాము దయచేసి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి స్తోత్రం అయిన ప్రభావ నిదంలో పోయిన స్తోత్రాలు దేవసం మా ఈ సాయంకాల సంబంధం దేవాయసం కేంద ఉన్న ప్రతి ఒక్క బిడ్డ పేరు స్తోత్రం మా ప్రభావ ఇంకా అనేకలు రాని మా ప్రభావ దేవాన్ని త్వరగా రప్పించండి మా ప్రభావ దేవచ్చాకున్న దేవాసం ప్రభావ కాచి కాపాడానికి దేవాయసం మా మీరు ఎక్కల చాటున భద్రపరచండి మా ప్రభావ దేవాయస్మరువా ఎంతో కీడు ఆని ఏ అపాయం వచ్చాడు దేవాయస్మాత్రుభ విడవక మరవక నేను సేవించడానికి బట్టి స్తోత్రం మా ప్రభావ నిమందరం దేవాయస్మాత్రయస్మ ప్రభావ యొక్క వాక్యం చేత ఎంతో బలపడి దేవాయస్మరు ఎవ్రీడే దేవ వచ్చిన ప్రార్థన ద్వారా పాటల ద్వారా ప్రతి ద్వారా దేవ మిమ్మల్ని సంతోషించి దేవాయస్మ ప్రభావ కూడికని బట్టి స్తోత్రం మా నైన్టీన్ హండ్రెడ్ చేంజ్ అయింది మా ప్రభా దేవాస్ మా ప్రభావం కాచి కాపాడి దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా దేవా ఇప్పుడు వాక్యం చెప్చండగా నాతో మాట్లాడాలి మా ప్రభావ పరిశుద్ధత్మ చేత నింపండి మా ప్రభా దేవాత చెప్ శక్తున్న క్రీస్తును గించండి మా ప్రభావ మీరే తోడైనాడు మా ఈ ఆది నుంచి అంత వరకు మమ్మల్ని కాచి కాపాడదేవా అమ్మ దేవ యొక్క వాక్యం నడిపిస్తారని త్వరగా రాబోతున్న క్రీస్ క్రీస్ తండ్రి ఆ జీతము టైటిల్ గురించి మనం మాట్లాడుకున్నాము మనము ఏం చెప్పునా చెప్పనా వీడియో సారీ సారీ నెక్స్ట్ టైం చేస్తా నేను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యర్ సజెషన్ చేద్దాం అనుకున్నా కానీ కొన్ని పరిస్థితులు అలా చేయలే ఓకేనా ఈరోజు మన టైటిల్ వచ్చేసి జీతము జీతం అంటే ఇంగ్లీష్ లో రివార్డ్ అని ఉంది రివార్డ్ అంటే యాక్చువల్లీ బహుమానం సో మనం చేసిన దానికి ఎక్స్ట్రా మనకి ఏదైనా దొరికిందంటే అది బహుమానం అనమాట జీతము అంటే శాలరీ సో దాన్ని బట్టి మనం రివార్డ్ ఇస్తున్నాం దేవుడు మనం చేసే పని బట్టి ఒక్కొక్క పని బట్టి దేవుడు రివార్డ్ ఇస్తుంది సో మనం ఇక్కడ చూసుకుంటే మనకు మతేశ్వార్త ఇరవై అధ్యాయము మనకందరికి తెలిసిన వాక్యమే సో ద్రాక్ష తోటిలో పనికి వాళ్ళు సో ఆ యజమానుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దేనార దేనారం ఇస్తా అని చెప్పారు దేనారం అంటే అర్ధ రూపాయి అనమాట ఆ రోజులలో సో ఇప్పుడు మేబీ ఫైవ్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ కావచ్చు ఆ రీతిగా మనం చూస్తే ఫస్ట్ వర్షం చదివితే వేలైనగా పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానుని కూలి ఉన్నది అతడు తన తోటలో పనివారికి కూలి పెట్టుకున్నటకు పొద్దున బయలుదేరి పనివారికి కూలి పెట్టుకున్నటకు పొద్దున బయలుదేరిండి దినమునకు ఒక దేనారం చొప్పున పని ఉడబడి ఉడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపాడు సో ఎర్లీ మార్నింగ్ అనమాట ఇది చూస్తే మనకు ఎర్లీ మార్నింగ్ లేచి ఒక దేనారం చొప్పున పని ఉడంబడిక చేసుకుండు మా యజమానుడు ద్రాక్ష తోటలోని పని చేయని సో తర్వాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్ళి సంత వీధిలో ఉరక నిలిచిన చూచి సో మనకు అంతా తెలుసు ఇక్కడ ఏమేమి జరుగుతుంది సో తొమ్మిది గంటలకు ఒకరు వస్తారు పన్నెండు గంటలకు ఒకరు వస్తురు త్రీ ఓ క్లాక్ వస్తురు ఫైవ్ ఓ సో ఎవ్రీ టైం మన యజమానుడు ఏం చేస్తుండంటే ఎవ్రీ టైం వీధిలోకి వెళ్ళి ఎవరెవరు నా తోటలో పనిచేస్తారు రాక్ష తోటలో పనిచేస్తారని ఆయను ఎత్తుక్కొని ఒక దేనారానికి ప్రతి ఒక్కరికి ఓడంబడిక చేసుకొని వస్తుడు ఇట్లా చేసుకొని వస్తుండు సో ఫస్ట్ ఎయిట్ ఓ క్లాక్ మేబీ ఐ థింక్ నైన్ ఓ క్లాక్ వేయండి అంటే సెకండ్ టైం నైన్ ఓ క్లాక్ వేయండు సో పొద్దున బయలుదేరి అంటే మేబీ అది ఎయిట్ ఓ క్లాక్ వెళ్ళిండొచ్చు నా ద్రాక్ష తోటలోనికి వారి పంపాను తర్వాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్ళి సో ఆఫ్టర్ వన్ అవర్ తర్వాత వెళ్ళి సంత వీధిలో ఊరుకు నిలిచిన మరికొంతను మీరు నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడు ఏమి న్యాయమో అది మీకు ఇచ్చినని చెప్పగా వారు వెళ్ళి సో అగైన్ నైన్ ఓ క్లాక్ ఎవరైతే సంతలో వీధిలో ఊరొక నిలిచి ఉన్నారో మరికొందరు చూసి వాళ్ళని ఏం చెప్పిండు మీరు కూడా వెళ్ళి అక్కడ నా ద్రాక్ష తోటలో పని చేయడానికి రండి సో మీకు తోచింది నేను ఇస్తా నా దగ్గర ఉన్నది మీకు ఇస్తా అని చెప్పిండు దాదాపు పన్నెండు గంటలకు మూడు గంటలకు అంతడు మరలా వెళ్ళి అలాగే చేశాను అంటే టువల్ క్లాక్ వెళ్ళిండు మళ్ళా త్రీ క్లాక్ వెళ్ళిండు ప్రతి తన ద్రాక్ష తోటలోని పనికి పీలిస్తున్నా పిలుస్తుండే తిరిగి దాదాపు ఐదు గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచిండే ఇక్కడ చూసి అక్కడ దినమంతయ్యూ మీరు ఎందుకు ఊరికనే నిలిచి ఉన్నారని వారిని అడగగా వారు ఎవడును మా మమ్మను కూలికి పెట్టుకున్నా లేదని అందుకతడు మీరు నా ద్రాక్ష వెళ్ళున్నానని సో ప్రతి ఒక్కరిని అడుతుడు మీరు ఎందుకు ఇట్లా ఊరికనే నిలిచి ఉన్నారు ఐదు గంటలకు సాయంత్రం ఐదు గంటలకు వెళ్ళినాక మీరు ఎందుకు ఇక్కడ ఊరికే నిలిచి ఉన్నారని వాళ్ళకు అడిగేడు అయినప్పుడు నాకు ఎవరు పని పెట్టలేదు ఈరోజు అని చెప్తే మీరు కూడా నా ద్రాక్షదదోడలో పనికి రమ్మని అక్కడ వేడుకున్నాడు కూలికి పెట్టుకుని కూలికి పెట్టుకోలేదు అందుకే మీరునే నా ద్రాక్షడలోకి వెళ్ళుడా నేను సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష యజమానుడు తన గృహ నిర్వాహకుని చూసి పని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను సో అక్కడ ఏంది గృహ నిర్వాహకులు చూసి ఎవరైనా పిలిచిరో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరికీ తమ జీతము ఏంటంటే ఇక్కడ ఏంటంటే శాలరీ అంటే వన్ డే శాలరీ అది ఇద్దామని వాళ్ళందరూ నిలిచిన్నారు దాదాపు ఐదు గంటల కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారం చొప్పున తీసుకొని అంటే వన్ ఐదు గంటలకు వచ్చిరు ఒక వన్ అవర్ మేబీ పని చేయొచ్చు పని చేసిన వారికి ఒక దేనారం అక్కడ ఇచ్చిండు సో లాస్ట్ విల్ బి ఫస్ట్ అనమాట లాస్ట్ వచ్చిన వాళ్ళకు ఫస్ట్ జీతం అక్కడ ఇస్తుండు ఐదు గంటలకు కూలి కుదిరిన వారు ఒక్కొక్కరు దేనారం చొప్పున తీసుకునేది మొదటి వారు వచ్చిన తమకు ఎక్కువ దొరుకున్నానుకునేది కానీ వారికి ఒక్కొక్క దేనారం చొప్పునే దొరికాను స్టార్టింగ్ ఎయిట్ అంటే ఎయిట్ క్లాక్ ఏదైతే దినము స్టార్ట్ అయినప్పుడు ఒక్కొక్క దేనారంకు బిడక అక్కడ యజమానుడు కుదురుకుండో అక్కడ వారు ఏం చేసేదంటే ఐదు గంటకు వచ్చిన ఒక దేనారం ఇస్తుండు నేను ఇంకా ఫస్ట్ వచ్చిన ఇంకా పది గంటల ముందు వచ్చిన ఎయిట్ ఓ క్లాకే వచ్చినా ఎయిట్ నైన్ ఓ క్లాక్ వచ్చినా నాకు ఇంకా ఎక్కువ దొరుకున్నాని వాళ్ళు ఏమంటారు ఆశపడుతున్నారు అనమాట ఆశపడుతురు వాళ్ళ తీసుకొని చివరిగా వచ్చిన వీరు గంట మాత్రమే పనిచేసినాను పగలంతే కష్టపడి ఎండ బాధ సహించి మాతో వారికి స్నానము చేసి అని ఆ ఇంటి యజమానుని మీద సనువుకున్నారు ఇప్పుడు ఏం చేసిండే వాళ్ళ తీసుకొని ఏం చేసి ఒక్కొక్క ధైరా చెప్పునే దొరుకును మొదటి వారు వచ్చిన తమకు ఎక్కువ దొరుకున్నాను అనుకునేది కానీ వారికి దినారం చెప్పుకునే దొరుకును వారు తీసుకొని చివర వీరు ఒక గంట మాత్రమే పని చేసినాను పగలంతా కష్టపడి ఎండ ఎండ ఎండ పైన నేను కష్టపడ్డా నాకు ఇంకెక్కువ దొరుకుతుందేమో అనుకుని వాళ్ళు చదువుకుంటున్నారు అనమాట వీళ్ళకి ఒక్క కాబట్టి ఒక్క దినారం ఇచ్చింది నేను పొద్దున్న నుంచి వచ్చింది ఎయిట్ ఓ నుంచి ఫైవ్ ఓ వరకు ఎంత అవుతుంది ఒక అవర్స్ అవుతుంది అంటే నైన్ అవర్స్ కి ఒక టూ దేనారా అన్నా ఇస్తారేమో అని వాళ్ళు ఎక్కువ ఆశిస్తున్నారు అనమాట ఆశిస్తున్నప్పుడు అక్కడ చనువుకుంటురు నాకు తక్కువ ఇచ్చిందని సో యజమానుడు ఏమైనా చూడండి వాళ్ళంతీ కష్టపడి ఎండ బాధ సాయించిన మాట వారి సమానం చేసి అని అంటే యజమాను మీద చనువుకునేది అందుకే వారి లోపలిని చూసి స్నేహితుడా నేను నీకు అన్యాయం చేయలేదే స్నేహితుడా అని మాట్లాడుతున్నాడు అక్కడ ఈ రోజు మనం ఎంతో మనం బాధపడి ఎంతో సేవ చేస్తాము ఎక్కడనో వెళ్తాము సో దేవుడు అదంతా నీకు గుర్తుపెట్టుకుంటుండే దేవుడు ప్రతి ఒక్కటి నిన్ను సహకరిస్తుండే ఏంటంటే ఎక్కడ పోతున్నావు ఏం సంగతి ఏం చేస్తున్నావు నువ్వు ఎక్కడైనా నువ్వు వెళ్ళినావు మనం ఏంటంటే ముప్పై రోజులు కష్టపడి ఆ వచ్చినప్పుడు ఆ ఆనందం వేరే తీరుంటది అనమాట సో ఇంత కష్టపడ్డ నేను ఇన్ని చేసినా సో ఇంకా ఆనందం వేరే ఉంటది ఆ రివార్డు ఏమన్నా ఎక్స్ట్రా ఏమన్నా బోనస్ దానికి ఇంకా ఎక్కువ సంతోషపడతావు అనమాట ఇక్కడ ఏం చెప్తున్నా అంటే యజమానుడు ఏం అంటే అందుకే వారిలో ఒకని చూసి స్నేహితుడా నేను నీకు అన్యాయం చేయలేదు నీవు నా ఎద్దు ఒక దేనారముకు ఉడంబడలేదా ఉడబడలేదా అంటే నీవు మార్నింగ్ వచ్చినప్పుడు ఏం చెప్పినావు నేను ఒక దేనారంకి నేను పెట్టుకున్నా అది ఉడంబడిక మనము అంటే అగ్రిమెంట్ ఉడంబడిక అగ్రిమెంట్ మనము చేసుకున్నాము ఒక దేనారంకి నువ్వు దినం మొత్తం నా దగ్గర పనిచేస్తావని ఒప్పుకున్నావు సో ఆ దేనారం నీకు ఈరోజు ఇచ్చిన నేను సో నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము నీకు ఒక దేనారం వస్తుంది ఆ యొక్క సొమ్ము నువ్వు తీసుకొని వెళ్ళు నీకు ఇచ్చినట్టే కడబ కడపడి వచ్చిన వీరికి ఇచ్చినకు నాకు ఇష్టమైనది సో నా ఇష్టం అనమాట నా దేనారం నా ఇష్టము నీకు ఉడంబడిక ప్రకారం నీ అగ్రిమెంట్ ప్రకారం నీకు దేనారం ఇచ్చిన నేను సో నీ సొమ్ము తీసుకొని వెళ్ళిపో అంటు అక్కడ యజమానుడు నేను నా ఇష్టము ఒక్కొక్క గంట చేసిన మూడు గంటలు చేసిన ఇప్పుడు పన్నెండు గంటలకు వాళ్ళకి తొమ్మిది వచ్చిన వాళ్ళకి 3 గంటలకు వచ్చిన వాళ్ళకి ఐదు గంటలకు వచ్చిన వాళ్ళకు ఒకటే దినారము అందరికీ ఇచ్చిండు వన్ అవర్ చేసినా కూడా వాళ్ళకు ఒక దినారం ఇచ్చిండంటే సో అక్కడ ఏంటంటే ఇక్కడ ఇచ్చిండు ఇచ్చినట్టే కడపడి వచ్చిన వీరికి ఇచ్చి నాకు ఇష్టమైనది అంటే నా ఇష్టమైంది నాకు నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో న్యాయం కాదా నేను మంచివాడనైనందుకు నీకు కడుపు ఉండగా అని చెప్పాను ఆ ప్రకారమే కడపటి వారు మొదటి వారు మొదటి వారు కడపటి వారు సో ఇక్కడ ఏంటంటే ఎక్కడ ఎయిట్ ఓ క్లాక్ వచ్చినాను నైన్ ఓ క్లాక్ వచ్చినాను ఏ టైంలను వచ్చినానో అక్కడ యజమానుడు చాలా మంచి వ్యక్తి సో ఆ యజమానుడు ద్రాక్షడలో పని పెట్టుకున్నందుకు ఒక దీనరము అందరికి ఇచ్చాడు అందరికి ఇచ్చినట్టు సో మనకేంటంటే కడపటి వారు మొదటి వారవురు మొదటి వారు కడపటి వారావు దూరు సో ఇట్లా ఏ రీతిగా మనము కడపటి వారం మొదటి వారావు దినము మనము సో ఆయన యొక్క జీతం ఏంది ఆయన మనకి ఏ జీతం ఇస్తుండు ఏ రివార్డు ఇస్తుండు మనం ఎక్కడ ఏం చేస్తే మనకు ఏ రివార్డు అనేది దొరుకుతుందో చూసుకున్నాం ఇక్కడ ఏంటంటే మనకు ఏం చేస్తుడు పని చేయ వారిని ద్రాక్ష తోటలో పనివారిని తీసుకొచ్చిండు ఈ పనివారు కాకుండా ద్రాక్ష తోట యజమాని యజమాని కూడా ఇక్కడ ఏంట ఏం చేసిందంటే వేరే వాళ్ళకి ఇచ్చేసి కొలువకి వెళ్ళిపోయింది అనమాట వెళ్ళిపోయినప్పుడు అది ఎక్కడ ఎక్కడ పోయిండు ఏం సంగతి చూద్దాం ఇంకొక వచనం చూస్తే ఇక్కడ ఇరవై యొక్క అధ్యాయము థర్టీ త్రీ వర్సెస్ ఇక్కడ ఇంకొక పేర గురించి చెప్పిండు మనకు ఇంకో ఇంకొక ఉపమానము చెప్పిండు ఇక్కడ ద్రాక్ష తోట గురించే ద్రాక్ష తోట యజమానుడు ఒక తీరు చేసిండు ద్రాక్ష తోట పనివారు పెట్టుకునే యజమానుడు వేరే తీరు ఒక తీరు చేసిండు ఇక్కడ చూస్తే ఇరవై ఒకటి వచనం చూస్తే మరి ఉపమానం వినుడి ఇంటి యజమానుడు ఒకడు ఉండేను అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచ వేయించి అందులో ద్రాక్షలు తొట్టి తొలిపించి గోపురం కట్టించి కాపులకు దాని గుత్తకిచ్చి దేవశాంతరం పోయాను సో ద్రాక్ష తోట పట్టించి యజమానుడు ఏం చేసిండు మంచి స్థలం చూసి ద్రాక్ష తోట కట్టించి అతడు ద్రాక్ష తోటలు నాటించి దాని చుట్టూ కంచ వేయించిండు అందులో ద్రాక్ష తొట్టి తొలిపించి గోపురం కట్టించి కాపులకు దాని గుత్తకిచ్చి దేశాంతరము పోయినాడు కాపులకు వాళ్ళకు గుత్తకిచ్చింది అనమాట దేశాంతరము పోయిండు పండ్ల సమీపించినప్పుడు పండ్లలో తన భాగం తీసుకొని వచ్చేటకు ఆ కాపుల యుద్ధ నంపగా సో పండ్లకాలం వచ్చింది ద్రాక్ష తోట కాలం వచ్చింది ఆ ద్రాక్షట కాయ కాలంన అక్కడ ఏం చేసిందంటే దాని దాసులని పంపించిండు పండ్ల సమీపించినప్పుడు పండ్లలో తన భాగం తీసుకొని వచ్చిటకు ఆ కాపుల యుద్ధకు తన దాసులను అంపగా ఆ కాపులు అతని పట్టుకొని ఒకరి కొట్టిరి ఒకరి చంపిరి మరి మీద రాళ్ళు రువీరి సో ఏం చేస్తున్నారంటే పండ్ల కాలం వచ్చినప్పుడు పండ్లలో తన భాగం ఈమని ఆ కాపుల యుద్ధకు ఆ యజమాను పంపించినప్పుడు దాసులను పంపినప్పుడు ఆ కాపులు ఏం చేసిరంటే యజమానుని దాసులని కొట్టిరు ఒకరి కొట్టిరు ఒకరి చంపిరు మరి ఒకరి రాళ్లతో మరలా అతడు మున్పటి కంటే ఎక్కువ మంది ఇతరుల దాస్తున్న పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిండు అంటే ముందు ఒక టెన్ మెంబర్స్ పంపిణాడు అనుకో ఇంకా నెక్స్ట్ టైం ఒక ట్వంటీ ట్వంటీ ట్వంటీ మెంబర్స్ పంపిండు వాళ్ళని కూడా అదే ప్రకారము కొట్టిరు చంపీరు రాళ్ళు వీరు ఆ ప్రకారమే చేసిరు చూజకు నా కుమారుని సన్మానించదరు అనుకొని తన కుమారుని వారి యుద్ధకు అయితే ఏదైతే ద్రాక్ష తోట యజమానుడు ఉన్నాడో ఆయన కుమారుని మళ్ళా పంపించిండు పంపించినప్పుడు ఆయనను ఆ కాపులు కుమారుడి చూచి ఇతడు వారసుడు ఇతని చంపి ఇతని శ్వాసము తీసుకుందాం రండని తమల్లో తాము చెప్పుకొని అతని పట్టుకొని ద్రాక్ష తోట వెళ్ళిపడ పడవేసి చంపిరి సో ఇక్కడ ఏంటంటే ద్రాక్ష తోటకు యజమానుడు మన యజమానుడు ఎవరు మన తండ్రి యేసుప్రభు మన యజమానుడు సో యజమానుడు మన ఉన్నప్పుడు నీకు ఆ ద్రాక్ష తోటను ఇచ్చి కవులకిచ్చి అతను తన దాసులను పంపినప్పుడు నువ్వేం చేస్తున్నావు రాళ్లతో రువి కొడుతున్నావు ఆయన సేవ చేయమంటే ఈరోజు చేస్తలేవు ఆయన ప్రతి ఒక్కటి చెప్పమంటే వాప్తిస్ తీసుకున్నావు కానీ సంఘర్షంలో కలిసిపోతున్నావు యజమానుని వాళ్ళే నువ్వు ఉండాలి యజమానుని వాళ్ళే నువ్వు ఈరోజు జీవించాలి ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే తన కుమారుని కూడా దాసులను దాసులను కూడా కొట్టింది ఆయన సువార్త చెప్పే సేవకులను పంపించినప్పుడు వాళ్ళను కొట్టిరు రాళ్లతో రువ్వీరు వాళ్ళను ఏం చేసిరు చంపిరు కూడా చాలా మందిని చంపిరు చంపి పాత అక్కడ ఏం చేస్తారు అంటే రాళ్లతో రువ్వీరు పట్టుకొని దాసులను పట్టుకొని ఒకరిని కొట్టిరి ఒకరిని చంపిరి సో రకరకాలుగా వాళ్ళు ఇక్కడ ఆ కవు ఎవరైతే ఉన్నారో గుట్టదారులు వాళ్ళు ఏం పాపులు వాళ్ళని కొట్టిరు పుట్టినప్పుడు అక్కడ కుమారుని పంపించిండు అని యొక్క కుమారుని పంపించినప్పుడు ఆ కుమారుని కూడా అదే రీతిగా ఈ రోజు చేసిరు ఇక్కడ ఏంటంటే ఆ కుమారుడు వేసు ప్రభు ఈరోజు మీ కొరకు నా కొరకు ప్రాణాలు తీసిరు సో మనుషులు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు సో ఉన్న కయప ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళు చేశారు సిల్వకు వేయించరు వేసు ప్రభును సిల్వకు ఇక్కడ ఏం చేస్తుందంటే తుదకు నా కుమారుని సన్మానించదరు అనుకొని తన కుమారుని వారి యుద్ధకు పంపిండు కుమారుణ్ణి వారి యుద్ధకు పంపినప్పుడు వచ్చినప్పుడు ఆయన శరీర రూపిగా ఈరోజు వచ్చిండు ఆ కాపులు కుమారుని చూచి ఇతరు వారసుడు ఇతని చంపి ఇతని సాక్ష స్వాస్య్యము తీసుకుందాం రండి తమలో తాము చెప్పుకొని అతను పట్టుకొని ద్రాక్ష తోట వెళ్ళిపడ పడవేసి చంపిరి సో ఈరోజు నిన్ను నన్ను ఈరోజు మనం యేసు ప్రభు గురించి చెప్తే ఎంతో మంది ఈర్షతో మన దగ్గరికి వస్తురు సో యేసు ప్రభు కుమారుడు కుమారుడు కూడా కుమారుని అయి ఈరోజు తన శరీరానుసారంగా ఇక్కడ వచ్చిండు లోకంలోకి వచ్చినప్పుడు ఆయన తండ్రి చిత్త ప్రకారమే ఇక్కడ వచ్చిండు ఆయనను కూడా ఏం చేశారు ఇక్కడ ఆయనని సిల్వ వేయించారు కుమారుడు కూడా వచ్చినప్పుడు యజమానుడి దాక్ష తోట యజమాను కుమారుడు వచ్చినప్పుడు కూడా కొట్టి బయట పడేసిరు సో ఇక్కడ ఏంటంటే సిల్వ వేసిరు ఇక్కడ ఏంటంటే అన్యాయపు చాలా మంది ఉన్నారు సో ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపిరి కాబట్టి ఆ ద్రాక్షట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులు నేమీ చేయ చేయున్న సో యజమానుడు వచ్చినప్పుడు యజమానుడే తిరిగి వచ్చిండు అందుకు వారు ఆ దుర్మార్గులు కఠినంగా సంవరించి వాటి వాటి కాలం తనకు పనులను చెల్లించున్నట్టి ఇతర కాపులను ఆ ద్రాక్షట గుర్తెక్కిచ్చిందని ఆయనతో చెప్పిరి మరియు ఇక్కడ ఏం చేస్తుందంటే అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినంగా సంహరించి సో ఏంటంటే ఇక్కడ కాపులను ఏం చేస్తుండే యజమానుడు వచ్చినప్పుడు ఆ దుర్మార్గులను కఠినంగా సంహరించి వాటి వాటి కాలం మీందు తనకు పండ్లు పండ్లను చెల్లించినట్టు ఇతర కాపులను ఆ ద్రాక్ష తోట గుర్తకిచ్చిందని ఆయనతో చెప్పారు ఇతరులకు ఆ కాపులను కాకుండా ఇతరులకు ఇక్కడ గుర్తకు ఇచ్చిండు ఆ కాపులు కాకుండా వేరే వాళ్ళకి ఇక్కడ యజమానుడు గుర్తపిచ్చిండు సో ఇక్కడ చూసుకుంటే వాక్య భావంలో ఇక్కడ ఏంటంటే యజమాను ఒక తీరున్నాడు అండ్ ఆల్సో ద్రాక్ష తోటలోకి పనివారు పనివారు అయి మనం పోతున్నామా ద్రాక్ష తోటలో యజమానులు ఎక్క ఉంటున్నామా మనం ఈరోజు మనం చూసుకున్నట్టయితే మన జీతం ఎక్కడుంది మన జీతము వివరిస్తుంది మనకి సో మనం సేవా విషయమై మనం చింతిస్తున్నాము సేవా విషయమై మనము ఎంతనో చెప్తున్నాం తెలిపి చూస్తే ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాము ఎంతో మంది ఎన్నో రీతులుగా మనకు సేవ చేస్తురు ఎట్లా చేస్తున్నారు కొందరు కక్ష చేత చేస్తురు కొందరు మిషము చేత కొందరు వాళ్ళని అవలంబించుకొని ఎట్లా సేవ చేస్తు చూసాం ఫిలిపి ఒకటి పద్దెనిమిది చూసాము ఇక్కడ చూస్తే వాట్ దేన్ నాట్ విత్ స్టాండింగ్ వెదర్ ఇన్ ప్రజెంట్ returns are in truth christ is rich and there in do rejoice yeah and i will rejoice aina ne mi mean, mean, mischa chetana gani satyam chetane gani e vidhamu chetana inanu christ prakatimba paduchunnadu andu, anduku nenu santoshinchunanu ikka mundunu santoshinchudunu ikka em cheptunnante philippi philippian cheptundo em cheptunnante etla aina mischa chetana inanu ante koncham kataaksham cheta ante కొంచెం మనసులో వేరే పెట్టుకొని వేరే తీరు పెట్టుకొని వాళ్ళకు మిష వాళ్ళకి చెప్తురు సత్యం చేత కొందరు సత్యం చేత చెప్తు కొందరు ఏ విధం చేతనైనా అంటే ఏ విధమైనను చెప్పబడుతుంది చెప్పాలా అన్నట్టు ఆ భారం తోటి వాళ్ళు సువార్థను ప్రకటిస్తున్నారు అందుకు నేను సంతోషించదును ఇక ఏం చేస్తుంది భక్తుడు సంతోషించుడు మరియు నేను ఏ విషయంలో సిగ్గుపడక ఎప్పటి ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించటం వలన నా బ్రతకు మూలం నై నేను చావు మూలంనైనా సరే క్రీస్తు నా శరీ శరీర మందు ధనపరచబడునని నేను మిగులా అపేక్షించుటూ నిరీక్షిస్తున్నాను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే భక్తుడు సో పావులు ఎలా చెప్తున్నాడో ఏంటంటే చావైతే లాభము నీ బ్రత కూడా క్రీస్తు కొరకు అయితే ఇంకా మేలు అని చెప్పిండు సో ఇక్కడ కూడా నేను ఏ విషయంలో అయినా సిగ్గుపడక మనం సువార్త చెప్పినప్పుడు ఏ విషయంలోనైనాను సిగ్గుపడొద్దు సువార్థ విషయం ఇంకా అసలే సిగ్గుపడద్దు సో మిష చేత సత్యచేతను మనము ఏ విధమైన క్రీస్తును ఏ క్రీస్తును మనము ప్రకటిస్తున్నాము పిలువలో కాల్చబడిన రక్తం ద్వారా స్వస్థపరిచిన క్రీస్తును మనం ప్రకటిస్తున్నామా లేదంటే ఇంకా వేరే క్రీస్తు కూడా ఉన్నాడు ఇద్దరు ముగ్గురు ఉన్నారు బైబుల్ అని సో వాళ్ళను మనం ప్రకటిస్తున్నామా సో ఏ విధంగా మనము అక్కడ ఏ క్రీస్తుని మనము చూపిస్తున్నాం జనాలకి నీ కొరకు నీ పాపంలో కొరకు ఏసు ప్రభు మనకు కొరకు చనిపోయిండు వదకు తీపటి గొర్రె లెక్కాడ ఇలాబడ్డాడు నీ కొరకు నా కొరకు చనిపోయిండు ఆ యొక్క కూడా నది వల్లే కొండ నుంచి కార్చినప్పుడు ఆ క్రీస్తుని మనము చూపించాలి ఆ మనము ఏ సత్యం చేత మనము చూపించాలి ఇక్కడ ఏ ఏ మనము చూపిస్తున్నాను ఇంకా ముందును సంతోషిస్తు మరియు ఏ విషయంలో సిగ్గుపడక ఎప్పటి వలన ఇప్పుడు పూర్ణ ధైర్యంతో బోధించటం నా బ్రతుకు మూలంగానైనా సరే చా మూలంగానైనా సరే క్రీస్తు నా శరీర మందు ఘనపరిశుద్ధుని నేను మిగుల ఆపేక్షించచ్చు నిరీక్షించ ప్రకారము మీ ప్రార్థన వలను ఆత్మ నాకు సమృద్ధిగా కలగటం ఆ ప్రకటన నాకు రక్షణార్థంగా పరిగణించినని నేను ఎరుగుదును నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము ఆయన శరీరంతో నేను జీవించటే నాకున్న పని పనికి ఫలసాధనమైన ఏడల నేనేమి కోరుకుందినో నాకు తోచలేదు ఇక్కడ ఏమంటుంది పావులు భక్తుడు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే ఇంకా మేలు నేను మిగిలిన అపేక్షించుచున్నాను నిరీక్షించుచున్నాను మీ ప్రార్థనల వలన ఏసు క్రీస్తు ఆత్మ సమృద్ధిగా తలట వలన ఆ ప్రకటన నాకు రక్షణార్థం పరమించినని నేను ఎరుగుతున్నాను సో ఇక్కడ పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడే ఫిలిపియన్స్ కి సో ఏంటంటే ఎట్టి చేత ఏ చేత మనము ఏ చేత నేను ఏంటంటే ఏమంటున్నా అక్కడ పౌలు ఇక్కడ ఏమంటున్నాండి నేను వచ్చి మిమ్మల్ని చూచను రాకపోయినాను మీరు ఏ విషయంలోనూ ఎదిరించి వారికి బెదరాక అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షంన పోరాడుచు ఏక మనసు గలవారని నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని కూర్చి వినులాగున ఏసు సువార్త తగినట్లుగా ప్రవర్తించుడి అట్లు మీరు బెదరకుండాను వారిని నాశనముకు మీకు రక్షణో కలుగుటకును సూచన ఇది దేవుని వలన కలుగున్నదే సో ఏంటంటే ఇక్కడ ఏం చెప్తుందంటే ఎట్లా ఉంటే వాళ్ళ తట్టు మనము తిరగాలి వాళ్ళు యూదుడై ఉంటే మనము యూదుడై ఉండాలి సో యూదిల్లా ప్రవర్తించాలి వాళ్ళు దాసుడిగా ఉంటే మనము దాసుడిగా నేను సువార్తను ప్రకటించున్నాను నాకు అతిశయమ కారణం లేదు సో సువార్తింపు సువార్తను ప్రకటింపవలసి భారం నా మీద ముపబడి ఉన్నది సురంతి సంఘంకు పౌల భక్తుడు రాస్తుంది ఇక్కడ సువార్త ప్రకటించాలని సువార్త ప్రకటించకపోతే మనకేంది బాధ భారం నా మీద ముపబడి సో ఆ భారం ఎట్లా మపబడి ఉన్నది సో ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ఏం చేయాలి మనకు టాస్క్ ఇచ్చింది దేవుడు ప్రతి వీధికి వెళ్ళి మనము స్వార్థను ప్రకటించాలి మార్కు స్వార్థ పదహారవ అధ్యాయము పదిహేను వర్షం మరియు మీరు సర్వలోకంకు వెళ్ళి సర్వసృష్టికి శువార్తను ప్రకటించుడి నమ్మి బాప్తి పొందిన వాడు రక్షింపబడును నమ్మని శిక్ష విధింపబడును నమ్మిన వారి వారి ఈ సూచన క్రియలు కడబడను ఏలి అనగా నామము దయ్యములను వెళ్ళగొట్టును కొత్త మాట్లాడుదురు పాపములను ఎత్తి పట్టుకుందురు మరణమైనది ఏది అది వారికి హాని చేయదు రోగుల మీద చేతులుంచినప్పుడు వారికి స్వస్థత నొంద నందుతురని వారితో చెప్పాను ఇలాగ ప్రభు అయిన ఏసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకం చేర్చుకునబడి దేవుడి కునుపార్శ్వమున ఆసీనుడయ్యాను సో ఇది ఏంటంటే మనకు ఒక టాస్క్ ఇచ్చింది దేవుడు ఏమి ఇచ్చిందంటే ఆయన ఆరోహణమై వెళ్ళినప్పుడు పెద్దల కడ పునరుత్థానం రోజు సో ఈ యొక్క అందరికి కనిపించి సో ఏంటంటే మీరు సర్వలోకం ఇక్కడ సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి ఏ విధంగా ప్రకటిస్తురు మీరు మీరు కక్ష చేత ప్రకటిస్తురా విష చేత ప్రకటిస్తురా ఏంటంటే నీతి సత్యం చేత ప్రకటిస్తురా లేదంటే మీరు మీరు ఎట్లా ప్రకటిస్తురు మీరు మీరు సేవకులు అయ్యరు కుటుంబంలో ఉన్నారు సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క నియమం ఉంటది అంటే ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్ అని ఉంటది సో ఎవ్రీ కంపెనీకి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొవిజర్ ఉంటుంది సో మన సువార్థకు కూడా మనకు ఎస్ఓపీ అనేది మనము రొడ్యూస్ మనం ఏ విధంగా చెప్తున్నాం మనసులో ఒకటి పెట్టుకొని ఒకటి బయట చెప్తున్నామా లేదంటే వాళ్ళు వాళ్ళ గురించి మనం సేవ చేస్తున్నామా వేరే వాళ్ళు చూడాలని మనము సేవ చేస్తున్నామా వేరే వాళ్ళు ఇంకా ఏంటంటే సత్యంలోకి రావాలని మనము యథార్థమైన సేవ చేస్తున్నాము ఆయనను అట్టుకొని ఆయనను ప్రేమించి ఆయన వాళ్ళ జీవించి ఏది లేకుండా సాధారణమైన సేవ చేస్తున్నామా మనము సో బ్రాహ్మణము ఏం చేస్తున్నాం మనము అనేది మనము రక్షించుకుందాం సో మనం మిష చేత చేస్తున్నామా సో కోపం చేత చేస్తున్నామా మనం ఎట్లా చేస్తున్నాం మన సేవ సో ఆయన ఏం చెప్పింది మన టాస్క్ ప్రతి వీధికి వెళ్ళి సర్వసృష్టికి సర్వలోకములకు సర్వ లోకములకు సువార్త ప్రకటించడు ఓన్లీ ఇండియాని కాదు సర్వ లోకములకు వెళ్ళాలి లోకం మొత్తం తిరగాలి ఎక్కడున్నా సేవ మనకు చేయాలి అటువంటి టాస్క్ మనకి ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా అంటే మనకు వాళ్ళు ఏమైనా మెచ్చుకోవాలని మనం సేవ్ చేస్తున్నామా మనం ఎట్ల రీతిగా చేస్తున్నాము ఇక్కడ చూస్తే క్వంతియన్స్ లో చూస్తే ఏం చెప్తుండంటే నేను శువార్త ప్రకటించుతున్నాను నాకు అతిశయం కారణం లేదు సో నేను శువార్త ప్రకటించిన నేను అతిశయపడతలేను ఇక్కడ పౌలు భక్తుడు చెప్తుడు క్వంతి సంఘంకి సో అతిశయపడతలేను శువార్త ప్రకటించాలి అని యొక్క భారం నా మీద ఉన్నది సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది ఈరోజు నీకు నాకు ఈరోజు మోపబడి ఉన్నది సువార్త నా లేదా సువార్త ఏ విధంగా ప్రకటిస్తున్నాం సత్యంగా ప్రకటిస్తున్నామా లేదంటే రాంగ్ వేలో మనము ప్రకటిస్తున్నామా ఆ యొక్క ఒకటి మనం చదివి మనం అర్థం చేసుకున్నది ఇంకొకటి ఉంటుంది సో అది రాంగ్ వేలో మనకు టీచింగ్ అనేది వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మనము గ్రహించుకోవాలి మనం కరెక్ట్ చెప్తున్నామా లేదా ఇతరులకు చెప్పి వాళ్ళ సలహా తీసుకోవాలి ఎవరైతే సీనియర్స్ ఉంటారో మన సీనియర్స్ ఉన్నారు చాలా మంది మన గ్రూ కేఎ రవాణ గాని సో ఎవరన్నా సీనియర్ తీసుకొని మనము ఒక గైడెన్స్ తీసుకుంటే ఎస్ఓబీ ప్రకారం మనము సేవ చేయగలుగుతాం సో ఏంటంటే రక్షింపబడిన వాళ్ళకి ఎట్లా చెప్పాలి ఆల్రెడీ రక్షణ ఉండి టెన్ ఇయర్స్ అవుతుంది వాళ్ళకి ఏదిగా చెప్పాలి సో ఏంటంటే పాలు దాగవానికి పాలు ఇవ్వాలి మాంసం తినే వాళ్ళకి మాంసం ఇవ్వాలి బ్రెడ్ ఛాయ్ తాగే వాళ్ళకి బ్రెడ్ ఇవ్వాలి సో ఇక్కడ ఏం చేయాలో మనకు తెలిసి ఉండాలి సో ప్రతి ఒక్క దగ్గర పాలు తాగినట్టు చెప్తే వాళ్ళు చేస్తారు వీళ్ళనే చేస్తారు పాలు తాగే వాళ్ళకి పాలు తాగినట్టు చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది సో మాంసం తినేటువంటి మనకేం చెప్తాము పాలు తాగే రీతిగా మనం చెప్తే అది వాళ్ళకు పుంతన అనేది ఉండదు సో మీరు దేవుని సన్నిధిలో మనము ఏ రీతిగా మనము జీవిస్తున్నాం ఎక్కడ ఉన్నాం మనం పాలు దాగే వారికి ఉన్నామా లేకుంటే ఏం చేసేవారుగా మనం ఈరోజు సన్నిధిలో మనము జీవిస్తున్నామని ఇప్పుడు ఏం చెప్తుండంటే భారం నా మీద మోగుపడినది అయ్యా నేను సువార్థను ప్రకటింపపోయినలా నాకు శ్రమ నేను శువార్త ప్రకటింపపోతే నాకు శ్రమ సో ఈరోజు ఏంటంటే ఈరోజు కాలంలో ప్రతి సువార్త అంటే ఏం చేస్తారు ట్యాక్స్ పడుతుంది దానికి కొన్ని ఛార్జెస్ ఉన్నాయి బ్రదర్ నేను అక్కడ నుంచి ఇక్కడ రావాలి సెవెంటీ ఫైవ్ థౌసండ్ మన ల్యాక్ అవుతుంది సో ఏంటంటే పాస్టర్లే వాళ్ళు చెప్తున్నారు అనమాట అక్కడ నుంచి ఇక్కడ రానికి ట్రావెలింగ్ ఛార్జెస్ ఒక రోజు ఉండడానికి అక్కడ లాడ్జ్ సో ఇట్లా ఏంటంటే వాళ్ళు ట్యాక్స్ పేమెంట్ చేసుకుంటారు ప్రతి ఒక్కటి క్యాష్ రూపకంగా వాళ్ళు చూస్తున్నారు సువార్త ప్రకటింపపోతే శ్రమ అని తెలుస్తలేదు వాళ్ళకు చెప్పాలి మనము సువార్త ప్రకటించకపోతే శ్రమ ను క్రైస్తుడు అయినవు నువ్వు బాప్తిష్టం తీసుకున్నావు సేవలో ఇంకెన్నో రోజులు టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి నువ్వు చిన్నప్పటి నుంచి యేసు ప్రభుని సొంత రక్షకునిగా నమ్ముకొని బాప్తిష్టం తీసుకొని వెళ్తున్నావు వెళ్తున్నప్పుడు సువార్త ప్రకటింపపోతే నాకు శమ అని మనము వారికి చెప్పాలి సో ఏంటంటే పెద్ద పెద్ద పాస్టలు కూడా ఎంతో వాళ్ళు ఏంటంటే సువార్త వన్ అవర్ కూడా చెప్పరు ట్వంటీ ఫైవ్ క్లోజ్ చేస్తారు దానికి కొన్ని లక్షల లక్షలు వాళ్ళు తీసుకుంటారు ఈరోజు ఏంటంటే ప్రతి ఒక్కటి క్యాష్ తోటి పోలుస్తున్నారు అనమాట సో అది ఫ్రీగా చేస్తే ఆ జీతం అనేది ఆయనకు వస్తుంది ఇక్కడ ఏం చేస్తుందంటే ఇది నేను ఇష్టపడి చేసిన నాకు జీతం కోరుకున్నా ఏం దొరుకుతుంది ఇష్టపడి చేస్తే రివార్డు ఇస్తాడు దేవుడు ఇష్టపడకపోయినాను గృహ నిర్వాహకత్వం నాకు అప్పగింపబడింది ఇలాంతటిలో నమ్మకస్తునిగా నువ్వు ఈరోజు ఉన్నావా గృహ నిర్వాహకత్తుడు అంటే ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోసే నమ్మకంగా ఉన్నాడు ఇల్లంతటిలో నమ్మకమైన తన ఇల్లు అంతటిలో నమ్మకమైన ఉన్నాడు సో ఈ రోజు మనము మన ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాం క్యాష్ కాదు కానీ ఆలోచన పరంగా మనస్తత్వం పరంగా నీ యొక్క పరంగా స్వార్థ మనం ఎక్కడ వెళ్తున్నాం మనము ఎక్కడ ఏం చేస్తున్నాం మనము మనము ఎక్కడ చూస్తున్నాం మనము ఎక్కడ ఏం చేస్తున్నాం మనము సో సువార్త ప్రకటించని ఏడలా నాకు శ్రమ అంటుండడు ఈ రోజు సువార్త ప్రకటించి వాళ్ళు క్యాష్ తీసుకుంటారు ఆ రోజులు ఏం చేస్తుండ పావులు సువార్త ప్రకటింపపోతే శ్రమ అన్నాడు సో నువ్వు ఏ ఎప్పుడు తయారవుతావు అట్లా సువార్త ప్రకటింపపోతే నాకు శ్రమ నువ్వు ఎప్పుడు తలస్తున్నావు మనం మనం తలస్తున్నావు అట్లా ఒక దగ్గరికి రా అంటే బ్రదర్ ఒక ట్వంటీ కిలోమీటర్స్ అక్కడ రా అంటే ఆ బ్రదరు దగ్గర కూడా ఎవరు రారు సో దూరం నుంచి వచ్చి వాళ్ళు సేవ చేసుకొని పోతుంటే వాళ్ళ మీద నిందలేనికీ ఉంటారు అన్నమాట సో ఎవ్రీ టైం మనం ఏం చేస్తున్నాం అంటే సో వేరే వాళ్ళు ఎట్లా చేస్తున్నారు వాళ్ళదే చూస్తున్నాం కానీ మనది మన ఎక్కడ పోతుంది మనం చక్కగా మనం దేవుళ్ళు ఉన్నమా అది మనం చూసుకుంటలేము సో వేరే వాళ్ళ గురించి మనం ఈరోజు చిట్చాట్ చేస్తున్నాం గుడికి వెళ్తే కూడా ఆ అక్క ఇట్లా చీర కట్టింది ఈ బ్రదర్ ఇట్లా కోటేషన్ ఇవే చెప్పుకుంటారు కానీ వాళ్ళ మనసు పరంగా దేవునికి ఏక మనసు గెలవారే స్థుతిజం అని ఎవ్రీ టైం లేదు అటువంటి ఏ ఉండవు ఆ పెద్ద చర్చిలకు పోతాం కానీ సో ఆ పిల్లలు ఎక్కడ పోతారు ఆ తల్లు ఏడుంటారో ఫాదర్స్ ఎక్కడ ఉంటారో వాళ్ళు ఎక్కడ గెలవదు అనమాట సో వాళ్ళు పిల్లలు చెట్టు కాడ కూర్చొని వాళ్ళు మొబైల్స్ లో గేమ్స్ ఆడుతుంటారు సో ఏదేమో ఏదో విధాలుగా చేస్తుంటారు సో మనం ఏంటంటే మనము స్వార్థ చెప్పకపోతే శ్రమ సో మన పిల్లలకు కూడా అటువంటి సువార్థ మనము ప్రకటించాలి ఆ యొక్క బాధ్యత తల్లివైనందుకు తండ్రి అయినందుకు నీకే పెట్టిరు ఫస్ట్ మనం ఇంట్లో కరెక్ట్ చేసుకుంటే బయట వాళ్ళని కరెక్ట్ చేయచ్చు మన ఇంట్లోనే కరెక్ట్ లేకపోతే బయట వాళ్ళకి చెప్తే ఏమింటారు ఎవరినరు సో ఏం చెప్తుండే దేవుడు ప్రతి ఒక్కరికి శ్రమ ఉంది సువార్థ ప్రకటించాలని స్వార్థ ప్రకటిస్తే ఇక్కడ ఏం చేస్తుండో జీతం ఇస్తుడు రివార్డు ఇస్తుండు నేను ఇవి నేను ఇష్టపడి చేసినట్ల నాకు జీతం దొరుకును నువ్వు ఈ రోజు ఇష్టపడి చేస్తున్నావా సువార్థ సో ఇష్టపడి చేస్తున్నావా కష్టపడి చేస్తున్నావా సో వాట్ యు ఆర్ డూయింగ్ నౌ వే యు అర్ బిహేవింగ్ సో ఇష్టపడి చేస్తున్నావా రివార్డ్ ఇస్తుడు నాకు జీతం దొరుకు ఇష్టపడపోయినా ఏం చేస్తుండు గృహ నిర్వాహకత్వము ఇస్తుండు అట్లయితే నాకు జీతం ఏమి నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త ఏందు నాకున్న అధికారంలో పూర్ణంగా వినియోగపరచు కనపడకుండా సువార్త ఉచితంగా ప్రకటించుటే నా జీవితం నా జీతము ఇక్కడ ఏం చేస్తుందంటే అట్లయితే నాకు జీతం ఏమి సో జీతం ఏది దేవుడు అడుగుతుడు నాకు సువార్త ప్రకటించినప్పుడు సువార్తయా నాకున్న అధికారంలో పూర్ణంగా వినియోగపరచుకోకుండా సువార్తను ఉచితంగా ప్రకటించుటే నా జీతము ఇక్కడ ఏంటంటే ఎంతో సేవకులు సువార్త ఉచితంగా ప్రకటించరు దానికి కూడా కాస్ట్ పెడతారు ఫేర్ పెడతారు సో ఒకరోజు సువార్తను ఉచితంగా ప్రకటించాలి సో దేవుడు ఆ భారం నీకు ఇచ్చిండు సువార్త ఉచితంగా ప్రకటిస్తే ఆ జీతం నీకు దొరుకుతుంది ఆయన రాజ్యంలో ప్లేస్ అనేది దొరుకుతుంది సో ఇక్కడ ఏం చెప్తుందంటే ఆ యొక్క జీతం ఏదనగా నాకు సువార్త ఉచితంగా ప్రకటించుటే నా జీతం నేను అందరి విషయం స్వాతంత్రుడున్నా ఇన్నాను ఎక్కువ మందిని సంపాదించిపోయడాక అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకుంటుంది సో ఎక్కువ మంది మన తట్టు తిరగాలంటే ఏం చేయాలి మనం దాసుని రూపకంగా మనం అక్కడ ఉండాలి దాసుని రూపకంగా ఉంటే యొక్క జీతం అనేది మనకు వస్తుంది సువార్త ఫ్రీగా ప్రకటించాలి యొక్క భారం అనేది మన దగ్గర ఉన్నది యొక్క భారం మనము సేవ చేయాలి భారం తోటి మిశ్ర సో ఇక్కడ ఏంటంటే ఈ యజమానిని చూస్తే ఆ యొక్క పొలంలో పనికి వచ్చిరు ద్రాక్ష తోడులో పనికి వచ్చిర్రు ఒకరు ఏ టైంలో వచ్చి ఎయిట్ ఓ క్లాక్ ఒకటి వచ్చిరు నైన్ ఓ క్లాక్ ఒకరు వచ్చిరు ట్వెల్ ఓ క్లాక్ ఒకరు వచ్చిరు త్రీ ఓ క్లాక్ ఒకరు వచ్చిరు ఫైవ్ ఓ క్లాక్ ఒకరు వచ్చిరు సో వారి వారి పని చొప్పుడం ఇయలేయన సో అందరికీ ఒక దేనరమే ఇచ్చిండు ఆయన ఇష్టం ఆయన యొక్క ఆస్తి ఉంది సో ఇచ్చిండు సో ఇక్కడ ఇచ్చినప్పుడు ఆయన యొక్క వాక్యం నువ్వు ఫ్రీగా చెప్తే అనే యొక్క జీతం మనకి ఈరోజు దొరుకుతుంది ఇక్కడ చెప్పినప్పుడు అధికారంగా పూర్ణంగా వినియోగపరచుకోనకుండా సువార్తను ఉచితంగా ప్రకటించుటే నా జీతం సువార్త ప్రకటించినందుకు మనము ఎన్నో కానుకలు ఎన్నో ఎన్నో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అని లార్జ్ అని అన్ని చేస్తాం మనం చర్చిలకి అన్ని యొక్క బిల్ అనేది వస్తుంది సెక్యూరటరీ ట్రెజరర్కి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళంతా క్యాల్కులేషన్ చేసి అరే ఇంత అయిందా ఈ ఫాస్టర్ ఒక్కో పాస్టర్ చేస్తే ఇంత ఖర్చు అయిందని మళ్ళీ తర్వాత మనము మనల్ని పిలువరు వాళ్ళనే పిలువరు వేరే తక్కువ బడ్జెట్ లో ఉన్న పాస్టర్ పిలువరు కానీ వాళ్ళ సెక్రటరీ వాళ్ళు చెప్పుకుంటారు ఈ పాస్టర్ వస్తే వాక్యం తక్కువ చెప్తారు కానీ ఎక్స్పెన్సెస్ అని వాళ్ళ వాళ్ళ మధ్యలో వాళ్ళు మాట్లాడుకునే విధానాలు సో ఇక్కడ ఏంటంటే ఖర్చుతో కూడినది కాదేది సువార్త అంటే ఫ్రీగా మనము ఇవ్వాలి అదే మనకు జీతం సో ఆయన ఎవ్రీ టైం మనము ఎక్కడ ఉన్నాను ఆయన కాపాడి మనకు ఉంటది ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ చూసాము ఇక్కడ రోమా ఆరు ఇరవై మూడు చూస్తే మనకందరికి తెలిసిన వాక్యమే పంటత వాక్యము రోమా ఆరు ఇరవై మూడు లాస్ట్ వర్సెస్ వీలైనగా పాపం వలన వచ్చి జీతము మరణము ఈరోజు పాపం చేస్తున్నాం అనుకో వచ్చి జీతం ఏంది మరణం అంత అయితే దేవుని కృపావరము మన ప్రభుని ఏసుక్రీస్తున్నందు నిత్య జీవం మన ప్రభు ఏసుక్రీస్తున్నందు నిత్య ఉంది మరణం పోతుడు ఎందుకు పాపం చేసి మరణం పోతున్నావా ఆజ్ఞ అతిక్రమమే పాపం ఆదమ ఆజ్ఞలను ఈడిర ఆదమ పండు తినొద్దంటే ఆ పండును తిన్నరు యొక్క ఆజ్ఞను దైకుండలే అతిక్రమించరు ఆజ్ఞను అతిక్రమించుడు దేవుడు ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించి ఆ పాపంలో వడినందుకు ఇప్పుడు ఏమైంది పాపం వలన వచ్చిన జీతం ఏమంటుంది మరణము ఐక జీతం ఏమైంది మనకి మరణంతో కూడింది అయితే దేవుని కృపావరము ప్రభు అయిన యేసుక్రీస్తు నందు క్రీస్తు నందే నిత్య జీవం ఉంది ఈరోజు సహోదరా సహోదరి కరోనా టైంలో ఏసుక్రీస్తును ఏసు నమ్ముకున్న ప్రజలు చాలా మట్టుకు ఫ్రేర్స్ వల్ల దాని వల్ల నయమయ్యరు సో వేరే వాళ్ళు ఇంకా ఏ సుప్రభలో ఉన్న చాలా మంది పాఠలు కూడా ఏమేరు కనుమరుగ అయిపోయారు దొరకకుండా సో వాళ్ళ సేవ ఏంటంటే యథార్థమైన సేవ లేకపోవడం వల్ల కావచ్చు మనకు తెలియదు సో సేవ ఫ్రీగా చేయమంటుండు అయితే సువార్తను ఫ్రీగా ప్రకటించండి ఏ యొక్క రీతి ఉన్నారో వాళ్ళకి ఆ రీతిగా మనము ప్రకటించాలి మిష చేత ప్రకటిస్తున్నామా పగవారి చేత ప్రకటిస్తున్నామా నాకు పేరు నాకు ఫేమ్ రావాలని ప్రకటిస్తున్నామా నాకేంటంటే అది రావాలి ఇది రావాలని మనము ప్రకటించాడు ఆయన ముందుండాడు యశు ప్రభు మనం ముందు పెట్టుకొని మనం ఆత్మ చేత నడిపింపబడాలి ఆత్మచేత మనము గ్రహింపబడాలి ఆత్మచేత ప్రతి ఒక్కరిని గ్రహించి మనము నడుచుకోవాలి టైం టు టైం మనము ఎండ్ చేయాలి అది కూడా ఒక ఆత్మావరము ఏ టైంలో మనము ఊహించాలన్నది వాళ్ళు ఇచ్చిన టైంకి మనము ఊహించేసాలి సో సువార్త అనేది స్త్రీ వస్తుంది ఆ యొక్క జీతము జీతం వస్తుంది పాపం వలన వచ్చి జీతం ఏంది నువ్వు పాపం చేసినావు అనుకో ఈరోజు జీతం ఏంది నీకు మరణం వస్తుంది సో ఏంటంటే పాపం చేస్తే ఒక రోగాల అన్ని మనము మన బాడీలో పెట్టుకొని మరణిస్తున్నాం అనమాట సో ఇంకొక వచ్చ్రం చూసుకుంటే అక్కడైనా ఇరవై లాస్ట్ వర్సెస్ మనం చూసుకున్నాము రెవల్యూషన్ ట్వంటీ ఇంటూ ట్వెల్వ్ చూస్తే ఇక్కడ ఏం చేస్తుండండి ఇదిగో త్వరగా వచ్చి వాని వాణి వాణి క్రియలు ప్రతి వానికి ఇచ్చినప్పుడు నేను సిద్ధపరచిన జీతం నా యొద్ ఆయన ప్రతి వానికి ఏం చేస్తుండో జీతము ఇచ్చిస్తుండు వాణి వాణి క్రియలు చొప్పున నీ నీ క్రియలు చొప్పున మన మన క్రియల చొప్పున మనకు జీతం అక్కడ దేవుని యొద్ పరలోకం ఎందు అక్కడ ఉన్నది సో నువ్వు ఏ రీతిగా మనము క్రియలు ఏ రీతిగా ఉన్నది మన సహోదరుని ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నామా ప్రతి ఒక్కరిని ఏసు ప్రభు గుణాలు మనలో ఉన్నాయా ప్రతి క్షమిస్తున్నామా అని ప్రేమామాయుడు కరుణామాయుడు ప్రేమామయుడు కరుణామాడు ప్రతి క్షమించే గుణం ఉన్నది సో దొంగను కూడా సిల్వలో ఆఖరి రాజ్యంలో చేర్చుకుండు తక్కువ టైంలో అక్కడ కూడా సువార్త చాటించి దేవుడు సో అక్కడ కూడా సువార్తనే చాటించి సో నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా శువార్థ అనేది మర్చిపోదు ప్రతి ఒక్కరికి శువార్థ చేయాలి ప్రతి ఒక్కరిని నువ్వు గ్రహించుకోవాలి ఏ రీతిగా శువార్త చేస్తే ఏంటంటే జీతము మనకు వస్తుంది ఫ్రీగా శువార్థ చేసినాం అనుకో మనకేంటంటే ఫ్రీగా వస్తుంది అనమాట పాపం వచ్చి జీతము ఏంది మరణము మనకి ఇంకేం కామెతలు పదకొండు పద్దెనిమిది చూస్తే ప్రోవెట్ సారీ ప్రోవేట్ లెవెల్ ఎయిటీన్ ప్రతి నుండి సంపాదన మోసం చేయను నీతిని విత్తువాడు శాశ్వతంగా బహుమానం నందను నువ్వు నీటిని విత్తుతున్నావా ఒకటే మోసం చేస్తున్నావా నీతిని విత్తినట్టు ప్రతి నుండి సంపాదన మోసం చేస్తును భక్తి నుడు మోసవాడుతుండు సో నీతి నిమిత్త వాడు శాశ్వతమైన బహుమానము పొందుతాడు సో ఎవ్రీ టైం మనము శాశ్వతమైన బహుమానం పొందుటంటే వాణి వాణి క్రియలు చొప్పుడం ప్రతి వానికి సిద్ధపరిచిన జీతము నా యుద్ధను ఉన్నదని ఈశ్వ ప్రభు సో నీ యొక్క క్రియలు నీకు సాల్యువేషన్ ఉన్నది రక్షణ సో నీ ప్రతి ఒక్కరికి ఏముందంటే ప్రతి ఒక్కరికి వాని వాని క్రియలో చెప్పడానికి నీకు జీతం ఇస్తున్నాడు పరలోక రాజ్యంలో బహుమానం అనేది ఉన్నది సో నువ్వు ఏం తీసుకుంటున్నావు ఈరోజు బహుమానం కావాలా శాలరీ కావాలా సో బోనస్ కావాలా ఏ జీతం కావాలా ఎటువంటి సేవ చేస్తున్నావు నువ్వు చేత మనసులో ఒకటి పెట్టుకొని బయటకొకటి చెప్తున్నావు అది అంతా తీసేయి అదంతా ఈరోజు పనికి రాదు ఒకరిని చూసి ఒకరిని చెప్పుడు కాదు సో ఎవ్రీ టైం మనము స్వేచ్ఛగా స్వచ్చ నీతిని నీతిని చేత మనము వెళ్ళాలి నీతిని ఒక ఉదయంలో విత్తాలి అనేక వేసు ప్రభు యొక్క లక్షణాలు వారికి చూపించాలి అప్పుడే కానీ మనము ఎదుగుతాము మన జీతం అనేది వస్తుంది అనమాట సో ప్రతి ఒక్కరికి సువార్త అనేది ఫ్రీగా చేయాలి సో చాలా మంది మనం బస్ స్టాప్లలో చూస్తుంటాము ప్రతి ఒక్కరు ఫామ్లెట్స్ పట్టుకొని పంచుతున్నారు కొన్ని చేతులు లేదు సో ఏంటంటే ప్రతి ఒక్క రీజనబుల్ ఉన్నాడు ఆయన సార్లో చెడు లేదు ఆయన పట్టుకొని ప్రతి ఒక్కరికి సు వార్త పత్రికలు పట్టుతుండవు సో ఏంటంటే ఆయనకు ఒక టార్గెట్ ఉంది ఆయన రీచ్ కావాలి సో మనకి ఏంటంటే కంపెనీలో ఉంటే ఒక టార్గెట్ ఇస్తారు ఎవ్రీ మంత్ ఒక టార్గెట్ ఉంటుంది సో ఇన్ని గ్రామ్స్లు అమ్మాలంటే ఇన్ని ఇన్ని కిలోలు అమ్మాలంటే అన్ని కిలోలు ఇన్ని క్రోడ్లు చేయాలి ఇన్ని లక్షలు చేయాలంటే అన్ని లక్షలు టార్గెట్ చేసి చూపించాలి సో చేయకపోతే ఏంటంటే చేయకపోతే ఏంటంటే అధికారులు అడుతారు ఎందుకు చేయాలి ఎందువలన కాలే డిఫాల్ట్ ఏంది ఎక్కడెక్కడ డిఫాల్ట్ ఉంది సో అది మనము సరిదిద్దాలి సో నీ యొక్క క్రియల చెప్పున ఎక్కడ క్రియలలో ఎక్కడెక్కడ డిఫాల్ట్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి నీ యొక్క క్రియలలో ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి అండి గ్యాప్స్ అన్ని ఊహించుకోవాలి సో యేసు యొక్క బైబుల్ చేత సో యొక్క వాక్యం చేత మనము ఉదక చేయాలి ఈ వాక్యం అనేది యొక్క యొక్క వెలుగును మనల్ని నింపుకొని ఇతరులకు వెలుగు ప్రకటించాలి అప్పుడే కానీ ఇతరులు వెలుగుతారు నిన్ను నువ్వు కూడా వెలిగించుకుంటావు సో ఎవ్రీ టైం మంట అనేది మండాలి మండే సూర్యునిలా మనము ఉండాలి సో ఈ యొక్క చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక చిన్న మాట ప్రార్థిస్తున్నాము స్తోత్రం నాయన ప్రభా నీకే వందనాలు దేవాయసే మా ప్రభావ పాలంలోకి వందనాలు దేవాయసిన వాక్యం బట్టి నీకే వందనాలు స్తోత్రాలు దేవా దేవా మేము సువార్త ఏ విధంగా ప్రకటిస్తున్నాం మా ప్రభ దేవాయసింహ ప్రభ ఆ ద్రాక్ష తోడలో పని కూలివారు కూరినప్పుడు దేవాయస్మ ప్రభ ఎవ్రీ టైం ఎక్కడెక్కడ వచ్చి మా ప్రభ పన్నెండు గంటలకి 3 గంటలకి ఐదు గంటలకి సో ప్రతి ఒక్కరికి ఒక దేనారం ఇచ్చారు మా ప్రభ మీరు మేము కడపడి వారు మొదటి వారు కడపడి వారు కావద్దు మా మొదటి వారు కావద్దు మా అలా రీతిగా ఉండకుండా దేవాయస్మ ఎవ్రీ టైం మేము రిఫ్రెష్మెంట్ చేసుకుంటూ దేవాయస్మ ప్రభావ దేవాని యొక్క పరిశుభాత్మ శక్తి చేత నాకు నంపండి మా ప్రభా మనందరినీ కేవీపీలు ఉన్న గ్రూప్ ని దేవాయస్మ ప్రభావ ప్రోకసీ మినిస్ట్రీస్ మా ప్రతి ఒక్క ప్రోకసీ దేవాయస్మ ప్రభ రావాలి మా ప్రతి ఒక్కరు దేవాయస్మ ప్రభావని పాదంలో చేద్దా మోకరించి ప్రార్థించాలి మా ప్రభా యొక్క చేత దేవాళ్ళు మండాలి మా ప్రతి ఒక్కటి గ్యాప్స్ తీసాలి మా ప్రతి ఒక్కటి గ్యాప్స్ ని దేవా టచ్ చేయండి మా ప్రభ దేవాద నేమ్ ఆఫ్ లార్డ్ జీజియస్ దేవా టచ్ ప్రత్యర్ణ దేవ హీల్ చేసే దేవామాప్రభా రక్షింపబడి దేవామ ప్రభావ మీ కొరకాయ జీవించే విధంగా దేవ భారంతో సేవ్ చేసే విధంగా మేము దేవ యోధులుగా వెళ్ళి సహాయం చేస్తారని పొరగా రాకపోతే నేర్పిస్తే పడి కూర్చున్నాం తండ్రి ఆమెంక్ యూ సిస్టర్ ప్రైజ్ రవి అన్న ప్రయోజనాలన్న మీరు ఆశీర్వాదం ఓకే సిర్ మన ప్రభు అయిన ఏస్తు క్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనకు అందరికీ గ్రూప్ లో బ్రదర్ సిస్టర్ కుటుంబీకులందరికీ ఇంకా ఈ ఆరాధనలో పాల్గొన్న కుటుంబీకులకి నిత్యం ఇక ఆరాధనలో పాల్గొంటున్న చూస్తున్న కుటుంబీకులందరికీ సదాకాలం తోడేగాక ఆ మెయిన్ ప్రెజలర్ బ్రెదర్ సిస్టర్స్ అందరికి వారు అందరికి